السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين الرحمن అసలాంకం వరహమల్లా వర్కేతూ అల్ల హిరబ్బీన్ ఆలమీన్ రహిమాన్ రహీం మాలికన్సూలిహిల్ అమీన్ అమాబాద్ నా ప్రియ ధార్మిక సోదర సోదరి మనులరా ఇన్షా అల్లా మనం హెస్నుల్ ముస్లిం అనే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో దులను ప్రార్థనను ఇన్షాల్లా నేర్చుకోబోతున్నాము కాబట్టి ముందుగా మనం ఈరోజు జక్రుల్లాహ్ అల్లాహ్ నామస్మరణ యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ఓ అన్ అబి మూసల్లాహు తాలన్ సల్లాహుఅల వసల్ల ముసా మూస రదియల్లాహు తల్ అన్హు గారు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లం గారు ఇలా ప్రవచించారు తమ ప్రభువును స్మరించేవాడు మరియు తన ప్రభువును స్మరించనివాని యొక్క ఉదాహరణ సజీవుడు మరియు నిర్జీవుడు వంటిది ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఆరు వేల నాలుగు వందల ఏడు అదేవిధంగా అబుమూస అషారి రది అల్లాహు తల్ ఆనోహ్ ఉల్లేఖనం ప్రకారం ముస్లిం గ్రంథం ఏడు వందల డెబ్భై తొమ్మిది హదీసులు కూడా సల్లల్లాహు అలీ వసల్లం గారు ఇలా ప్రవచించారు దే ప్రవక్త సలహు అలీ వసల్లం గారు ఇలా తెలియజేశారు అల్లా నామస్మరణ చేయబడే ఇల్లు మరియు అల్లా నామస్మరణ చేయబడనే ఇల్లు ఇంటి యొక్క ఉదాహరణ సజీవుడు నిర్జీవుడు వంటిది అంటే బ్రతికి వాడితో చనిపోయిన వాడితో సమానం సోదర మహాశైలార ఈ రెండు హదీసుల ద్వారా మనకు అల్లా యొక్క నామస్మరణ అధికరుల్లా యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది అల్లా శుభహానువతాల దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం గారి ద్వారా అల్లా నామస్మకరణ యొక్క గొప్ప విశిష్టతను తెలియజేశాడు అంటే సజీవుడితో నిర్జీవునితో సమానము మనం అందరము అల్లా నామస్మరణ చేస్తే బ్రతికి ఉన్నవారితో సమానము అల్లా నామస్మరణ రిక్రో చేయకపోతే మనం ఒక నిర్జీవంతో సమానమని తెలుస్తుంది అదేవిధంగా అల్లా నామస్మరణ చేయబడే ఇల్లు మరియు అల్లా నామస్మరణ చేయబడిన ఇల్లు కూడా అలానే అంతేకాదు మహాసోదరమలారా దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గారు తెలియచేశారని అబూ దర్దార్ అది అల్లాహు అనుహు గారు ఇలా ఉల్లేఖించారు దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గారు తన సహచరులు ఇలా ప్రశ్నించారు ఏమిటి నేను మీకు ఆచరణలో అమల్ వెళ్ళ ఆచరణలోకి వెళ్ళ అతి ఉన్నతమైన ఉత్తమ ఆచరణ ఏమో మీకు తెలుపనా ఓ అస్కాహ అయింద మలీకు మీ ప్రభు అయిన అల్లా దగ్గర ఎంతో పవిత్రమైనది ఓ అర్ఫాయి ఫీ దర్జాతికు మీ స్థానాల్లోకి వెళ్ళ ఉన్నతమైనది ఓకూన్ఫాక్ అంతేకాదు వెండి బంగారము దానం చెయ్యటం కంటే ఉత్తమమైన కార్యం ఏమిటో మీకు తెలుపన వహైరిళ్లకు మిన్ అంత లకౌ అదువ్వకు మీరు మీ యొక్క శత్రువును ఎదుర్కో ఎదుర్కోవటం కంటే కూడా మంచి పనిని మీకు తెలుపనా ఫదరిబు ఆనాకహుం వదరిబు ఆనాకహుం మీరు మీ శత్రువును సంహరిస్తారు లేదా అతడు మీ మిమ్మల్ని సంహరిస్తాడు ఇలాంటి పనికంటే కూడా గొప్ప పని ఏమిటో మీకు తెలుపనా అప్పుడు సహచరులు కాలు బలా సహచరులు తప్పకుండా తెలిపండి ఓ దైవప్రవక్త అని సెలవిచ్చారు కాలు అధికృల్లాహిత అప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలెవసల్లం గారు సెలవిచ్చారు అల్లాహ్ నామస్మరణిల్లా అని తెలిపడం జరిగింది సోదర మహాశైలారా ఇక్కడ ఆరు అంశాల గురించి చెప్పడం జరిగింది ఆరు విధాలుగా అల్లా నామస్మరణను ఒక విశిష్టతను మనకి ఇక్కడ తెలపడం జరిగింది ఆచరణలోకి వెళ్ళా ఉత్తమ ఆచరణము అల్లా దగ్గర పవిత్రమైనది మన స్థానాలు దరజాతులకు వెళ్ళ ఉన్నతమైనది విండి బంగారం దానం చేయడం కంటే ఉత్తమమైనది శత్రువును ఎదుర్కోవడం కంటే ఉత్తమమైనది అంతేకాదు షహీద్ అవడము లేదా శత్రువును సంహరించడం కంటే ఉన్నతమైన పని సుహానుల్లా అల్లా యొక్క స్మరణ కాబట్టి సోదర మహాశయలారా మనం అల్ అల్లాను అత్యధికంగా స్మరిస్తూ ఉండాలి ఇప్పుడు నేను ప్రస్తావించిన హదీసు తొనిమిది గ్రంథంలో మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు అదేవిధంగా ఇబ్బంది మాజాలు మూడు వేల ఏడు వందల తొంభై కాబట్టి సోదర మహాశైలరా మనం అత్యధికంగా అల్లాను స్మరిస్తూ ఉండాలి ఇన్షాల్లా ఈ అల్లాహ నామస్మరణకు సంబంధించిన ప్రార్థనలు మరియు వేడుకోలు దువాల గురించి మనం హిస్దుల్ ముస్లిం అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇన్షాల్లా మనం ఎన్నో దువాలు నేర్చుకుందాం ఇన్షాల్లా అల్లా శుభానువతల మనందరికీ మన నిత్య జీవితములో అల్లా నామస్మరణ చేసే భాగ్యాన్ని మరియు మన యొక్క సమస్యలకు పరిష్కారాన్ని ద్వాల ద్వారానే పరిష్కరించుకునే భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక ఆ మీన్ అస్సలం అయికు వరహతుల్లాహి వ